సర్వశక్తిమంతుడా పరిశుద్ధమైన జనకాల సమయంలోనైనా నారాధించి యొక్క భాగ్యం నాకు ఇచ్చి దేవుడు నేను చెప్తున్న నత్తండి ఎక్కువ అతండి ప్రేర్ మీటింగ్ ఎప్పుడు కావండి ద్వారా ద్వారా ఆయన ఈ యొక్క నేను ప్రేర్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి పాల్గొన్న వారిని కూడా నాయన మీరు దీవించండి ఆశీర్వించండి నేను చెప్ప వాక్యం నత్తండి మా హృదయాల్లోనైనా పులింపు చేసుకునే తండ్రి దాన్ని అయినా ఇతరులకు కూడా ఎలా బోధించాలి మాకు మరినైనా కృపాన్ని దీవనాన్ని సన్నిధి కాపుదలనైనా నాకును ప్రతి ఒక్కరికి నైనా దయచేయమని ముందున్న సమయాన్ని నా తండ్రి మీ చేతులకు అప్పగించుకోండి మదరేళ్ళని సైనా ప్రయత్నం చేసుకుంటున్నాను అద్వియ సత్యవంతుడా నిరంతర హర్షేనా మహిమాడా కాంతి కిరణమా పగటిలో కృపా నిలయమాది మీ వారాకు నన్ను ఆదరించే సత్యవాక్యమా నాతో స్నేహమై నా సౌఖ్యమై నన్ను నడిపించే నా ఏసయ్య స్నేహమయ నా సౌఖ్యమీ నను నడి పించేనాయ్యా అల్ఫేయన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రహుడా కనికరపూర్ణుడా నీ కృప బాహుల్యమే ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు అనుక్షణమునని ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములు చేర్చెను నికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే ఉన్నతముగా ఆరాధించుటకు అనుక్షణమున నీ ముఖ నిలిపి నూతన వసంతములు చేర్చెను జీవించదని కొరకే హర్షించద నీలోనే జీవించదని కొరకే హర్షించదనీలోనే అల్ఫేగయన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా మయుడా నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగనను చేశను మయుడా నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులు నడుపుట వలయాలు తప్పించి అందరి శిఖరాలు అగ్ని జ్వాలగనను చేసెను నా స్థుతి కీర్తన నీవే తృతీయారాధననికే నా స్రంతరం స్తోత్రుడ నిజ స్నేహితుడా స్నేహ మాధుర్య మే శుభ సూచనగా నను నిలుపుటకు అంతులే నీ అగాదాలు దాటించి అందని శిఖరాడు ఎక్కించెను నిజ స్నేహితుడా నీ స్నేహమాధుర్యమే శుభ సూచనగా నను నిలుపుటకు అంతులేనియాగాదాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను నా చెలిమి నీతోనే నా కలిమినీలోనే నా చలిమి నీతోనే నా కలిమి నీలోనేమో అల్పా ఓ మేఘ అయినా మహిమాన్వి అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపా నిలయమాది మీ వారాకు నన్ను ఆదరించే సత్యవాక్యమా తో స్నేహమై నా సౌఖ్యమీ నను నడి పించే నాయేసయ్యాతో స్నేహమైనా సౌఖ్యమీ నను నడి పించే నాయ్యా అల్ఫా ఓ మే గయేనా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రుడ హుయా సర్వో నటు నాకు ఆశ్రయా దుర్గము సర్వో నటుడాకు ఆశ్రయా దుర్గము ఎవ్వరు నాకు ఇలలో ఎవ్వరు నాకు ఇలా ఆదరణ నివేదా నానందముని వేదా ఆదరణ ని వేదానా ఆనందముని వేదావో నటు దాని వేదకు ఆశ్రయా దుర్గం నిదిన మూల ఎవరుని ఎదుట నిలువలేరని యోసువాతో నిజలములంతవరుని ఎదుట నిలువలేరని యహోసువాతో వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో నిలచినావు వాదన భూమిలో నిలపినావు సర్వోనర్తుడా నీవే నాకు ఆస్థయా దుర్గము ఎవరు లేరు నాకు ఇలలో ఎవ్వరు నాకు ఇలలో ఆదరణ నీరుగా నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాని ఎలుపు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాని ఎలుపు సింహాసనమిచ్చినాము సింహల నోలను వ సింహాసన చిన్నావు సింహలూలూ మూసి నావు సర్వ నతు వినా ఆశ్రయా దుర్గము నీతి కిరీతము దర్శనమోగా దర్శించి నా నితికిరీతము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌరుకు విశ్వాసము కాచి నావు జయ జీవితము నీచి నావు విశ్వాసము కాచి నావు జయ సర్వోనసుడాకు ఆశ్రయాదు ఎవ్వరులేరు నాకు ఇలా నాకు ఇలా ఆదరణ నీ వేగా ఆదరణ నీ వినబడుతుందా సరే ప్రేజ్ చేసుకుందాం సూత్రం మేసు ప్రభా పరచున్న దీవ ఇజరా ఆశన్న దీవానికి శ్రోతం బలవంతుడు ఆశ్చర్య ఆలోచన కరకా నా దీవానికి శ్రోతం చేశాం నిన్నారైతే ఉపేర్ ఎదుగున్నాం నా దేవుడు మీరు మాట్లాడే దేవుడు ఎంత తపన కలిగి ఉంది మాకు బి ఆశ కలిగి ఉంది నీలాంటి మనసు నీలాంటి ప్రేమ కలిగి ఉండాలా అలలియా లోకం అంత కాలం వచ్చింది యేసప్రభ మేము ఆ కాలంలో ఉంటాం కనుక అలలియా నా మీరే మాలో ఉండి మీరు నేర్పించండి వాక్యం దాన్ని సహాయం చేయండి నా దివ సహాయం లేకుంటే వాక్యం లేకుండా మేము జీవించేసోప్రభ అలలియా నా దియా ఆ కలవర ప్రభ మా పాప మనిషా రోజు భరించి ముడిలేసి మన్నించి అలాగే మాకు శిక్ష పొంది మీ యొక్క మన్న భూమి సాఫర్త మాకు జీవి చేసిన అందుకు నీకు శ్రోతలు చేసినాం అలాడి ఇప్పుడు మాట్లాడండి మీరుంటే ఇంట్లో మాట్లాడాలి అదే మాట్లాడి దీని రాష్ట్రాలు మాకు బయలుపరిచి మీరే నడిపించమని తీసిన వాడుతో వినబడిందా బ్రదర్ వినబడిందాపిస్తుందాపిస్తునబడిందాపిస్తుందా ప్రేర్ ఇప్పుడు అబరా ప్రేర్ చేసింది అన్న ఓకే రెండు రాజాగందం ఆరోగ్యం ఏడు చదువు బ్రోద్యం ఏడవ ఏడో వచ్చిన అతడు దానిని పట్టుకోనని ఎనిమిది చదువు బ్ర ఎనిమిది చదువు దెన్ ఇన్ కింగ్ ఆఫ్ ద ఇజ్రాయల్ చదువు బ్ర ఎది వస్తున్నాం చదువు రాజు ఇస్రాలలో ఆలోచన చేసి చూస్తే ఒక్క సిరియరాజు ఏం చేస్తుండో దేవుడి మీద యుద్ధం చేసి విజయం పొందానుకో ఆయన సిద్ధపడుతున్నటారాజు అంటే ఈ లోకం వ్యక్తి ఏం చేస్తున్నావు తెలియకుండా వీళ్ళ పడి వీళ్ళ విజయం పొంది నేను గంత పొందాలని బలం పొందామని చూస్తున్నంట చూసి తన సేవకులు ఉంట పని వాళ్ళతోని ఆలోచిస్తుందంట అలా రియా వాళ్ళ సేవకులకు పిలుస్తున్నాడు అలా రియా మనం మీ ఈ సేవలంలో సైతాన్ అనేక ఆలోచనలు కలిసి ఉంటేది ఈ ఆలోచన సైతాన్ ఆలోచన ఎట్లా ఈ వాక్యం మనం తెలుసుకోవాలా అలా అయితే తన సేవకులకు పిలిచి చదువురాజు ఉంది అక్కడ దండులో తాగి అటాక్ లా వచ్చి ఏం చేద్దాం పడదాం అని మన దండు పేట అక్కడ పెడదాం వాళ్ళతో యుద్ధం చేద్దాం తన సేకు సిద్ధపాటు చేస్తున్నాడు యుద్ధంకు అందరు చెప్పేసినాడు అలాంటి ఏం జరిగింది ఇక్కడ అయితే ఆ దైవజనుడు ఇస్రాయల్ రాజవజ్ అలాంటి స్థలం పోవద్దువద్దు ఇది ముఖ్యం ఉంది అయితే అయితే ఎలిషా ఇప్పుడు ప్రార్థన ఉండేవాళ్ళు కొండల్లో ఉండల్లో ప్రార్థన ఎలిషా అయింది దేవుని వాకు ఏం బయలుపడుతుంది అది బయలు చెప్పాలా అది ఎలిషాకు ఏర్పరచుకున్నాడు దేవుడు ఆ ప్రవర్తన ఒక తలంపు కలిగి ఉంది ఇజ్రాయెల్ పట్టు కాపాడాలా నా బిడ్డలు నేను కాపాడాలా నా దేశంని నేను కాపాడ కాపాడని ఒక తపన కలిగి ఉన్నాడు ప్రభు అలలియ అయితే జలీషకు బయలుపరిచింది జలీషాకు బయలుపరిచింది జలీష అని చేతున్న హెచ్చరిక ఆ రాజుకు ఆ తలంలో మీరు పోవద్దు ఆ తలంలో పోవద్దు అలలియా అంటే దేవుని ఆత్మ ఇంత ప్రేమ పాతని ముందు ఇంత ప్రేమ కలిగి ఉంది దేవుని బిడ్డల అతడికి సిరియన్ లో దండు దిగి ఉన్నదని తెలియజేసింది కనుక తెలియజేసి ఇస్రాయల్ రాజు దైవజీవు తనకు తెలిసి హెచ్చరించేసిన స్థలమునకు పంపి తన తనకి తెలుసుకొని వారిని రక్షించుకు నేను తరవాన్ని రక్షించుకుని మాటి మాటిగా జరుగుచుండే వాళ్ళు ఆ మాటి మాటికి జరుగుతుంది రక్షించుకుంటాడు తన వారిని రక్షించుకున్నాడు వాళ్ళు ఆ రాజు చూస్తే రాజుకు బయలుపరచాలా కానీ రాజు ఏమున్నాడు సరిగా ఉన్నాడు ఆ కాలంలో ఒక దైవజీన్ పెట్టినడు దేవుడు తన తర ప్రవచన మన బయలుపరిచి అయితే ఈ హెచ్చరిక చేసి ఆ హెచ్చరికకు మేం చేస్తాం లోబడి ఏం చేస్తాం తన వారిని తన దేశాన్ని ఏం చేస్తాం రక్షించుకున్నాడు అంట ఇజ్రాయల్ రాజు అయితే చూసాం డి అలా సిరియరాజుకు ఏమైతే కలవరం వచ్చిందంట అంతేనా తెలుగు కలవరం వచ్చిందంట ఇయంద్ర నేను చేసిన ఆలోచన నేను చేసిన ప్లాన్ వీళ్ళ మీద విజయం పొందాలన్నా ఎప్పుడు పోయినా కానీ నేను మనం విజయం పొందలేకపోతున్నా కలవరం వచ్చిందంట కలవరం వచ్చి ఒక అనుమానం వచ్చింది మనలో ఎవరు ఉండొచ్చు మనలో ఎవరో ఉండొచ్చు అది ఈ పోయి అక్కడ ఆ ఇజ్రాయల్ రాజుకు వర్తమానం పంపిణీస్తున్నాము అలా ఉద్యమం యుద్ధం చేస్తుంటే మనం కలరం పరిచి మళ్ళా తన సైన్యాన్ని అంటే తన సేవకులకు మళ్ళా పిలిచి అక్కడ చూద్దాం సిరియ రాజు కల్లోల తన సేవకులను పిలిచి మనలో ఇస్రాయల్ రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా హలో అలీయ ఏమంటారు అందరికి పిలిచినాడు రాజ్ భవన్ లో అందరికి పిలిచి చెప్తున్నాడు ఎవరు చెప్పి బంది ఎవరన్నా నాకు ఎవరన్నా ఆయన నేను చెప్పిన అంత ఆలోచన అంతా బెర్థం అయిపోతుంది ఎవరు నాకు చెప్పమంటే అక్కడి నుంచి ఒక సేవకుడు లేచినంట అక్కడ అతని సేవకులలో ఒకడు రాజుమైన నా వెళ్ళిన రాజు ఏనున్న ఈ వాడా ఇస్రాయల్ రాజు పక్షంలో ఎవరినో లేరు కానీ అలా చూడండి చూడండి ఇక్కడ చూస్తే ఈ సియ రాజు ఇజ్రాయల్ పక్షంగా ఒక ప్రవర్తం తెలియదు ఎందుమంటే ఈయనకి ఏంది యుద్ధం చేయాలా ఈ లోకం కానీ ఒక సేవకుడు తెలుసంట ఎలిషా కోసం తెలుసంట ఆ గుంపులో తెలుసు తెలుసా ఆ సేవకున్నాడు దైవజనున్నాడు యహో ప్రవర్తం దైవ సైకు నడు కనుక అప్పుడు చెప్తున్నాడు అక్కడ నా వెళ్ళిన వారు రాజా ఇస్రాయల్ రాజు పక్షముగా ఎవరినూ లేరు గాని ఇస్రాయల్ లో ఇస్రాయల్ ప్రవక్త ఎలిసా మీ అంతఃపురం ముందు మీరు అనుకునే మాటలు ఇస్రాయల్ రాజనకు తెలియజేసినా నేను ఏమంటున్నా ఏం అనుకుంటున్నాం ఆ దైవజన్ ప్రవక్త తెలుసు కనుక ఆయననే చెప్తున్నాడు అని అనుకున్నాం అప్పుడు మీ ఇలా ఆగిపోవాలి కదా అప్పుడు మూర్ఖతనం ఎట్లా తీసుకుపోతుంది చూడండి మూర్ఖతనం మల్లార్జీకి జారిపోతుంది అరే ఇంత పావులు పర్వతా నేను చెప్పిన మాట ఏమడుతున్నా అలా ఇలా దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా అని అక్కడ ఆగిపోవాలి కదా ఆగిపోతే లేడు నేను నేను ఇక్కడ చెప్పిన మాటలు ఆయనకి విచారణ చేయగల ఆలోచించాలి అంటే ఈ లోకంగా విచారణ చేయది అది మూర్ఖకు దారి తీసుకుపోతే అప్పుడే మీరు ఆయన తెలియజేస్తున్నాం కదా కానీ ఏమన్నంట రాజు అందుకు రాజు అందుకు రాజు మేము మనుషులను పంపి అతనికి మనుషులను పంపి అతనికి తెప్పించినట్లు వెళ్ళి అతడు తోట తూచిరమ్మని సెలవీయగా అతడు దాతాను అలా అంత వర్తమాన్ దాతానులో ఉన్నాడు అలా జగన్ గుర్చొని ఉన్నాడు ఉన్నది తెలియపెచ్చి పట్టుకొని తీసుకెళ్ళాలి ఈయనకు పట్టుకొని తెసి సరసలా ఇస్తే ఎప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు విజయం పొందారు అంటే వీళ్ళకు ఒక ఉంది ఇజ్రాయల్ మీద నేను విజయం పొందారా ఇజ్రాయల్ రాజ్యం మీద విజయం పొందాలని ఒక పట్టు ధర పూనుకున్నాడు ఈయనకు ఏం చేద్దాం సరసలా ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు సురాస్యంగా యుద్ధం చేసి విజయంలో యుద్ధం పొందతోని ఏం చే తన సేవకులకు ఏం చేస్తున్న దాతాల్లో పంపిస్తున్నాట అక్కడ జుడు దైవజుడైన అతని పనివాడు ఈ దైవజను పెందరి కళ లేచి అంటే గలీషకు మన ఈయన చెప్పిన మాటలు మన తెలియజేసిన దేవుడు ఈయన మీదే వస్తుండో తెలియజేయడా గలీషాకు తెలిసి ఎరుషాకు తెరేసి ఆ పనివాడు మళ్ళీ అతని ఏం చేసి కలవరం పడు వెంటనే చెప్తున్నాం అక్కడ చూడు పెందని లేచి బయటకి వచ్చినప్పుడు రథములను వాళ్ళ సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండేను కనబడు కానీ అప్పుడు నేను ముట్టడి చేసినట్ట ఏమండి శ్రీరాజన్ అను ఎరుషాకు పట్టుకొని రావాలా ఆ పట్టణం ముట్టి పని చేస్తున్నట్ట ఆ చూసినాక యదిష దగ్గర ఇంత గొప్పకార్యం అంతట అతని పనివాడు అయ్యో నా వెళ్ళినవాడా మనం ఏమి చేయదు అని ఆ దైవజన్యతో అనగా హలో ఆ వినిపిస్తుంది అయితే ముట్టుడు వేసినట్ట కని రాజుకు తెలవాలి కదా ఆయనకు మన అసాధ్యని ఆయన మనకు ముట్టడి చేస్తాను కానీ ఏం చేస్తుంటా ఈయన కలవరం పడుతున్నాంట నా ఇదిలినవాడ ఏమంటుడు పనివాడు అంతటా అతని పనివాడు అయ్యో నా ఇలినవాడ మనము నా ఇల్లినవాడ అంటే మన పని అయిపోయింది అయ్యో మన పని అయిపోయింది ఇప్పుడు అయ్యో నా ఇల్లినవాడ మన పని అయిపోయింది అయితే నా ఇది వాళ్ళ అసలు ఎలిష నోటు నుంచి ఏం పలుకుతున్నాడు దేవుడు జీవితాంబి కూడా అతడు భయపడవద్దు భయపడవద్దు అని చెప్పి అలా అది చూస్తే వారికన్నా మన పక్షంగా అధికంగా అంటే ఎలిషకు ముందరే చూపించిండ్రు ఆ దర్శనం ద్వారా ఆయన చుట్టుముట్టు ఉన్న చూపించేసిడు పుందరే అది ఏం చెప్పుకున్నాడు దేవుడు వారికన్నా అధికం మన పక్షంగా ఉన్నారు అని అప్పుడు ఈయన కలవరం తీస్తాను ఎలిషాకు ప్రార్థన చేస్తాను వచ్చినట్ట ఈయన ఇంతవరకు ఉన్నాడు నా తన సూచికలు చూస్తున్నా కనుక ఇంకా దేవునొక శక్తి దేవుని ఒక ప్రభావం గుర్తుపట్టగలేకపోతుంటే యలిషా ప్రార్థన చేస్తున్నట అక్కడ చూడు బ్రదర్ యహోవా దయచేసి వీని కన్నులు తెరుమని ప్రార్థన చేయగా తెలిసాను చూడండి ఎలిషాకు అప్పుడు తెలుసు ఆత్మీయ కన్నులు ఇప్పబళాల ఆత్మకల మనమే ప్రే చేస్తుంది కదా దేవమ్మ ఆత్మకళను తెరువుదేవా మా మనసు ఇప్పు అంటే దైవ జనకు ముందరనే పాత నిమ్మ తెలిసే ఉన్నది ప్రభువి తన సేవలు చెప్తాను వాళ్ళకు అంగరించే బడే మీకు వాళ్ళు చూస్తారు చూడలేక ఉన్నారు ఇంటే వినలేక ఉన్నారు కానీ మీరు చూసే శిష్యులకు ముందరనే చెప్పిండ్రు మీరు చూస్తారని మత్స్య వార్థన చెప్పిండు మత్స్యస్ వార్థ పదమూడు అధ్యయంలో ఉంటుంది 7-13 పదమూడు ఏముంటదిలా కనుక ఇక్కడ ఏమంటూ ఎలిషా ప్రార్థన చేసినట్ట దివా ఈయన కళ్ళు చేరు కనుక వాడు ఎలిషా చుట్టూ పర్వతములను అగ్ని రథముల చేత గుర్రములు చేతను రథముల చేత నిలిచి ఉన్న చూశను అలా ఏం చూసిన దేవునికి ఆత్మని తెలిసి దేవుని దర్శనం చూస్తున్నాడు నేన అలా మళ్ళీ ఎట్లా చూస్తున్నాడు ఇట్లానే కళ్ళధర చూస్తున్నాడు కళ్ళు మూసలేదు ఆయన కళ్ళు మోసుకున్న మనం చేస్తే దర్శనం అంటాం పడుకుంటే కళ అంటాం కానీ ఇట్లనే కనిపిస్తున్నట్టయన కళ్ళు తీరుస్తున్నాక ఇట్లనే కళ్ళ చేస్తున్నట్ట రథాలు ఉన్నాయి ఈయన చుట్టూ ఒక నీత రథాలు ఉన్నాయి అప్పుడు ఆశ్చర్యపడిపోయినాడు ఈయన కలవరం పోయి ఏం ఆ దండు వారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషు ఆ దండు వారు సమీపించినప్పుడు ఎలీష ఈ జన్లను ఆ మొత్తం అని యహోవాను వేడుకొనగా అలాయా ఎలిషాకు మట్టం కానీ ఏం చెప్తుందంట వీళ్ళకి అందతులు మొత్తు అలా అలీయా ఏం చేయ అందక చేయమని ఎలిషా ప్రార్థన దేవుడు ఆలకించిన అంటే ఎలిషా ఏం చేస్తుండ్రు అప్పుడే ఏమి చేయగలరు ఎలీషా ప్రార్థనిస్తే చూస్తాం మనం ఒకడు ఎలిషకు బోడి బోడి అంటే ఎలిషా చేస్తున్న ఒక మాట చెప్తే వరకు ఆ బండ్లు బౌలు బండి ఏమో జంతు వచ్చి పిల్లల్ని చీరేస్తుంది అంత పవర్ఫుల్ ఎలిషా ఇలాగన్నారు ఇ అందతనం మొత్తు దేవా అంటే ఎలిష చేసిన ప్రార్థన చేసి వాళ్ళకు అందతనం మొట్టి గుడ్డితనం కలిగించేసి ఎలీషా ఒక మాట చెప్తున్నాడు అప్పుడు ఎలిష ఇది మార్గము కాదు ఇది మీరు కాదు ఇది మార్గం కాదు పట్టణము కాదు ఇది పట్టణం కాదు మీరు నా వెంట వచ్చిన మీరు ఎదుగువాని ఎద్దకు మిమ్మల్ని తీసుకొని పోద్దునని వారితో చెప్పి సోమరాని పట్టణముకు వారిని నడిపించను అలా చూడండి అలా ఎవరి మీద ఆయన విజయం పొందాలని చూస్తుండ్రు మీరు ఎవరి మీద చేస్తుండ్రు ఆయన దగ్గరనే తీసుకుపోతాను మీ మీ ఆలోచన ఏముంది ఆయన దగ్గర తీసుకొని సోమర పట్టణం నడిపించను అయితే అక్కడ నడిపించను అంట చూద్దాం వారి సోమరానికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు అతడు యుహోవ వీరు చూసినట్లు వీరి కళ్ళను తెరవమని ప్రార్థన చేయగా యహోవ వారి కళ్ళను తెరిసిన గనుక వారు తాము సోమరం మధ్య ఉన్నామని తెలుసుకునేది అలా ఇక ఎప్పుడు ప్రార్థిస్తుంది మళ్ళా వరకు ఈ శరిక కళ్ళని తెరువన కాకం చేసిన వాళ్ళు సోమరం పట్నంలో ఉన్న వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు తెలుసుకున్న వాళ్ళ కర్మను వచ్చేసి పోయేది ఎక్కడిది ఎక్కడొచ్చేసిన అంటే వాళ్ళకి కర్మను వచ్చింది ఎక్కడ వచ్చేసిండ్రు ఎవరు యుద్ధం చేస్తున్నారు రాజు పక్షంగా వాళ్ళ వాళ్ళ పట్టంలో తీసుకొచ్చినారు అయితే ఈ ఇజ్రాయెల్ రాజు ఏం చేస్తున్నాడు చూసాం అంతట ఇస్రాయల్ రాజు వారిని పారదూసి అలా అంతటా ఇజ్రాయల్ రాజు చూసి పారదూసి చూసి నాయనా వీరిని కొట్టుదునా కొట్టుదునా అని ఎలిషా అడగగా అలా రియా ఏమంటుడు ఇప్పుడు కొట్టుదనా మన దగ్గర వచ్చేసింది కదా ఇది కొట్టుదానమ్మా నువ్వు అధ్యాయ ఇప్పుడే ఎలిషా అతడు వీరిని నీవు వీరిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారి నైనను కొట్టుదువా వారికి భోజనం పెట్టి తెప్పించి వారు తిని తాగిన తర్వాత వారిని తమ యజమాని అద్దెకు వెళ్ళిదురని చెప్పాడు అలా మంచిగా భోజనం తినేసి తన యజమాని దగ్గర సురక్షంగా పంపుమని అంటే ఎలిషియా నేను దేవుడు యుహో జీవంగుల దేవు ఎంత గొప్పడని ఎలిషా రాజు తెలుసుకోవాలా ఈ మూర్పుడైన రాజు సిరియారాజు తెలుసుకోవాలా ఎంత గొప్ప పవర్ఫుల్ అని నేను పక్షంగా ఉన్నాలో తెలుసుకోవాలి కార్యాలు తెలుసుకోవాలని ఏం చేసినట్ట వాళ్ళు తినిపించి చేసి వాళ్ళ దగ్గర పంపించినాక అప్పటి నుంచి ఏం చేసినట్ట ఈ దేవుల శక్తి దేవుని కార్యం చేసి అప్పటి నుంచి యుద్ధం వాళ్ళు చేసినా మారిపోయింది అలాగే అక్కడ ఉంటుంది బ్రవాత అటు తరువాత సిరియారాజు అయిన బెన్హదద్ తన సైన్య మంతటిని సమకూర్చుకొని వచ్చి షోంలో నాకు ముట్టడి వేశాను తర్వాత దాని మీద అక్కడ పోయి భోజనం తీసి కొట్టవదని దాని తర్వాత నీవు వారిని కొట్టవద్దు వీరిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు తెరపట్టిన వారిని కొట్టుదువాట్టుదువా వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని ఎద్దకు తిరిగి వెళ్ళిద్దరని చెప్పాను తర్వాత అతడు అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు కిద్దపరచగా వారు అన్నపానంలో పుచ్చుకొని రాజు కలవ పొంది తమ యజమాని ఎద్దకు పోయి అప్పటి నుండి సిరియాన్ల దండు ఇస్రాయల్ వారి మీదకి వచ్చటం మానిపోయాను మానిపోయింది దేవుని యొక్క శక్తి అక్కడ గనపరిచింది దేవుని యొక్క కార్యం గనపరిచింది హలో లీయా చెప్పండి వాళ్ళు రాజు తెలుసుకుంటారు రాజుకు పోయి చెప్పింది వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు కనుక మాకు చేసి కానీ మా మీద పగ పట్టుకోవాలి పగబడతాను చూసిండ్రు వాళ్ళు పగ పెట్టకుండా మాకు తినిపిచ్చి సురక్షిత పంపించిందంటే అప్పుడు చేసి ఆ స్త్రీయ సిగ్గుపడి అప్పటి నుంచి ఆ కొట్టడం మానిపోయిందంట హలో లీయా అలా ప్రేమ సిద్ధాంతం మనం ఈ శక్తి దేవుని యొక్క హరళియ మన ఉన్న దేవుని ఒక వాక్యం చెప్పిస్తే శత్రువు ఓడిపోతాడు మనకు విజయం దొరుకుతాడు దేవుడు చిన్న వాక్యం సోతం వేసు ప్రభా నా దీవానికి మనం ప్రభావిత కృపాధార రక్షిస్తాడు కృపా మన దీవానికి శోతం చేస్తాం ఎంత తప్పన కలిగి అది మీ ఉదయం ఎరగాల వేసు ప్రభా దైవానికి ఉదయం అంటే వాక్యం ఎరగాల హరలియ సరస్వతం పోవాలా నా దైవానికి అలా ఇజ్రాయల్ రాజు గ్రహించలేక ఉన్నాడు ఇజ్రాయల్ సైన్యం గ్రహించి వాళ్ళకు తెగు నుంచి కాల్చి కాపాడని యుద్ధం నుంచి కాల్చి కాపడం ఈ కాలంలో ఆత్మీయ యుద్ధంలో ఉన్నాము అలాది చెప్పాలా ఈ వాచలని వాళ్ళ సరస్వత్వంలో సిపియాలా మాకు ఇంకా సహాయం చేయండి పరిశుధాత్మ నూతన అభిషేకంగా అగ్గి అభిషేకం దయచేయండి దేన్ని చింతపడకల దేని వెనక అలాడి ఆత్మస్వరూప దేవా పరిశుధాత్మ నింపి నా దేవ సైతనరాజ కూల నీ నీతి రాజ్యం భూలోకంలో మనుషులు తర్మింపగల అందరినీ నిశ్చించాలని ప్రేమ తెలుసుకోవాలని శక్తి తెలుసుకోవాలా అలాగే మమ్మల్ని అందరికీ వాడుకోమని ప్రాస్ం సరే ఒక్కొక్కరిగా ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభ పరిశుద్ధి గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వన్నతుడానికి సమస్త సృష్టికి మూలకారు ఆది సంబూతులకు దేవానికి ఎంతో వర్ణాలిస్తారు గొప్ప దేవ నా తండ్రి గడిచిన కాలం మమ్మల్ అందరినీ సజ్జలుగా నిలబెట్టుకున్న ప్రభావ దివారాతో మీరు కాచి కాపాడిన ప్రభావ నా దేవానికి ఎంతో వర్ణాలు ఇస్తాయా నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకునేందుకే నీకు ఎంతో వర్ణాలు ప్రభావ గత వారమంతా ప్రభా అనేక ప్రాంతాలకు మీరు నడిపించినందుకే నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా ప్రతి స్థలాన్ని మీరు మాకు అనుగ్రహించినందుక నీకు ఎంతో వర్ణాలు ప్రభుత్వాల ప్రభా థ్యాంక్ యూ నా ప్రభావీ కుటుంజ్ఞతలు అర్థించక్యంధ ప్రభా మీరు మాతో మాట్లాడినందుకే ఎంతో వర్ణాల ప్రభా సెహజ్ ప్రభా ఆయన ఎలిషోతో పాటు ఉన్నాడు కానీ ప్రభా ఎలిష ఒక ఎలిష ఏ రీతిగానడో ఆత్మీయ స్థితిలో ఉన్నా జెహాజీకి అలా గ్రహించలేకపోయినాడు ప్రభా గెహాజీకి భయం పట్టుకుంది ప్రభా అయినా ఆ సిరియారాజు వచ్చి ఓ ప్రభా యుద్ధం తీసి ఎలిషను పట్టుకొని వచ్చినప్పుడు ప్రభా అయినా జెహాజీ బయటకు చూసింది ప్రభా కానీ సైన్యం ఉంది ఈ లోకారతమైన సైతం సమయం సైన్యం ఉంది ప్రభా భయపడిపోయింది గెహాజీ ఎలిషతో పాటు కూడా ప్రభా ఎలిస అంత దైవత్వం కలిగిన వాటితో వేసి కూడా ప్రభావ ఇంకా భయపడుతుంది ప్రభావ ఎలిషా ఓ ప్రభావ ఇలీషా ఆత్మ నేతలు ఇప్పవాళ్ళ ఇంకా ఇంకా షరీకర్లు ఉన్నాడు ప్రభావ ఎలిషా ప్రభా తాన్ని చూడలేకపోయినాడు కానీ ఎప్పుడైతే ప్రభావ జెహాజ్ని చూడలేకపోయినాడు ఎప్పుడైతే ఎలిషా ప్రాధ్యం చేసిందో అప్పుడు గహాజ్ ని తాను తెలవడే కాబట్టి నైనా ఎస్ఐ అన్న మా జీవితాలలో ప్రభ మీరు ఎన్నో మేలు చేసినప్పుడ ఎన్నో అద్భుతాలు చేసిన ప్రభావ మరణ స్థాయిలో మమ్మల్ని బయట తీసుకొచ్చినా నేను దాని భయంకరమైన స్థితిలో నుంచి మమ్మల్ని అందరినీ బయట తీసుకొచ్చినాడు గొప్ప దైవానికి ఎంతో వందనాలు మీరు అద్భుతాలు చేసే గొప్ప దేవుడు ప్రభానికి ఎంతో వందనాలు ఇస్తా తెలిసా ప్రభ అంత దైవత్వం ఉన్నాడు ప్రభావ కానీ మన మన ఉన్న వాళ్ళు అనీకుల ఉన్నదని చెప్పినట్టు అప్పుడు వాళ్ళ కనులు తెలబడ్డే గహర్జీ కళ్ళు అప్పుడు చూడగలిగినట్టు ప్రభావ ఆయన ఆ రీతిగానే ప్రభా ఈ లోకం అంతా మీతో సహవాసం చేసిన ఆయన మీతో పాటు ఉంది కూడా ప్రభావ ఇంకా అనుమానాలతో ప్రభా భయంతోనే జీవిస్తారు మనుషుల్ని ప్రభావ అయినా మీరు మాతో సమీపముండని చెప్పి ఎలీషా ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభావ మా చుట్టూ ప్రభా అగ్ని రథాలునే ప్రభావ ఎందుకంటే ప్రభావ మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని వాక్యే మరోసారి రుజువు అయింది ప్రభావనికి ఎంతో వర్ణాలు మేము గేహాజీ లాగా ఉండకుండా ప్రభావ ఎలిషా లాగా ఉండాల ప్రభావ ధైర్యంగా అలాంటి సేవలు తగ్గించడం ప్రార్థ్యమైన మీరు అక్కడ సమీపించేందుకు ప్రోగం మీరు సిద్ధపడాలా నీకులు మీరు సిద్ధపరచాలా ఆ శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రోగా ఆ ప్రయాణం కోసం మీరు సిద్ధపడాలా నేకులు మీరు సిద్ధపరచాలా ఆ రీతిగా మీ మమ్మల్ని తయారు చేయడం ప్రార్థ్యమైన వాటిని చెప్పిన మనోజ్ గదిగా మీరు జీవించండి ఆశీర్దించండి ఇసరికి మంచి ఆయుధం చేసుకుంది మరొక జ్ఞానం అను ప్రతి చోట మీ కొరకు మీరు అక్కడ పొరిగేందు ప్రోగం మీరు సిద్ధపడాలా నేపులు సిద్ధపరచాలా ప్రోగా ఓ ప్రభావ సర్వలోకానికి వెళ్ళి సర్వశిష్టికి శుభార్త ప్రకటించాలా అనేకులు శిష్యులుగా తయారు చేయాలా బాధ్యత ఇవ్వాల అనేకులు ప్రభావం చెంత నడిపించాలా ప్రభావ మా ఆత్మీయతలు ఇప్పని ప్రభావ ఎనిషా సేవ చేయాల ప్రభావ దేహాజులాగా ఉండొద్దు ప్రభావ ఆయన ఎన్నో విషయాల ప్రభావం మాకు బయలుపరిచిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాల ప్రభావం వాక్యాలు బయలుపరిచినారు అయినా కానీ ఇంకా మేము భయంతోనే జీవిస్తున్నాం ప్రభావ ఎందుకంటే సంపూర్ణ విశ్వాసం లేదు మాకు కాబట్టి ఆయన మా విశ్వాసాన్ని బలపరచండి ఆయన ఈ చివరి కాలంలో మనుషుల విశ్వాసం ఉండదని వాక్యం చేసుకుని ప్రభావం మేము ఉంటుందే భయంకరమైన శ్రవణ ఈ శ్రవణ కాలంలో ప్రభావ ఎవరు కూడా ప్రభావ తట్టుకోకుండా ప్రభావ ఒక్కరు ప్రభు ఏ స్థితిలో పెళ్ళబడ్డ ఆ పింపుకు తగినట్టు మేము జీవించాలి ప్రభావ అలాంటి సేవా జీవితాలు మీరు నడిపించండి ఆరాధనలో పాల్గొనే గెగల సిస్టర్లు మీరు ఆశ్రయిదించండి ప్రభావం ఇంకెంతమంది రాదు కుటుంబాలు మీరు ఆశ్రయించి జీవించమని ప్రార్థిస్తమేనా దేవస్కే ఫాదర్ గురించి మీరు ప్రార్థిస్తే ఆ బిడ్డ మీరు స్వస్థపచ్చు కానీ కానీ నీకు ఎంతో వర్ణాలు ప్రభు అప్పుడే చుట్టూ అట్టి కంచి పెట్టమని ప్రార్థిస్తున్నాను ప్రతి చీపట్ శక్తులను ఏ స్థితి క్రీస్తున్న గద్దిస్తున్నారు పురాతన శక్తులరా ఆ బిడ్డ మీరు తగ్గడానికి వీలెదు ఏస్త క్రీస్తులను నీకు ఆజ్ఞాపిస్తున్నా ఒక హార్డ్తో మేము మాట్లాడుతున్నాం ఫాదర్ ఏ స్థితి క్రీస్తులు మీకు ఆజ్ఞాపిస్తున్నా చక్కటి దగ్గర హార్ట్ వాళ్ళ డాడీ ఒక హార్డ్ తో మేము మాట్లాడుతున్నాం నువ్వు ఇష్టపడడానికి వీల్లేదు ఏస్తు ప్రభు మీ స్వస్థ పచ్చుడు నువ్వు దృష్టపడడానికి గురించి సంపూర్ణ మార్మిక రక్షణ శాస్త్రం పెట్టుకోవడం ఆదిష్టమైన అదే వయసు మనోజ్ఞ మీరు స్పష్టపరిచ గా హీలింగ్ దయచేసి స్పష్టపరిచే మీకు సంపూర్ణమైన ఆరోగ్యం దీన్ని మీ కొరికి సంపూర్ణంగా సమర్పించుకొని సేవ చేసే తయారు చేయాలంటే ఆధిష్టమైన ఓ ప్రభావం ప్రభావం అనచు అగ్గిన కంచి పెట్టే ఉద్యోగం ప్రభుత్వా మీ దూతలు కాదు బహింకరించే మంచి ఆరోగ్యం నేర్చుకుని ప్రభు అది వాళ్ళు మీరు బలపరిచిన కుటుంబం అడ్డి కంచి కూడా దూతలు పెట్టమని ప్రార్థిస్తుంది మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తుంది మేము ప్రార్థిస్తాం ప్రతి ఒక్కరు మీరు స్వస్థపరచండి కుటుంబాలను ప్రతి ఒక్కరి నాకు పెట్టించండి ఓ ప్రభావం కూడా మీరు కాకి స్వస్థపరిచిన ప్రభు అనారోగ్యాన్ని కొట్టినని ప్రార్థిస్తామని అది నెల ప్రభావ ఇరవై ఎనిమిదవ తారీఖు ప్రభావ దేవానికి వైద్య ప్రాంతానికి ప్రభావ మీ దూసల మీరు వాడుకోండి మీకు పరిశుధాపణ సర్వాధికారి నీకే బంధనాలు ప్రభావ వేలాది దూతులతో కూడిన మహోనుద్రమైన గొప్ప దేవా నీకే స్థూతులు నీకే బంధనాలు దేవాయప్రభ మరి వాకించత ప్రభా మరి మీరు మాతో మాట్లాడే విధానం బట్టి నీకు వందనాలి ప్రభా దేవాయప్రభ మరి ఎలిచేఖరికి వెళ్ళిన ప్రభా నీ నామనికి మహిమ పరిచేవారిలాగా జీవించిన ప్రభా అదే రీతిగా మేము కూడా జీవించాలి ప్రభా దేవాయసు ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి మాటనే కూడా ప్రభా మేము అది విని మేము మా హృదయంలో అది మేము ప్రాక్టీసులో పెట్టాలి ప్రభా దేవాయప్రభ ఎందుకంటే ప్రభా మరి ఎక్కడ చూసిన ప్రభా దినాలు మోసకరంగా ఉన్నాయి ప్రభా కాబట్టి ప్రభా మరి ప్రతి చోట్ల కూడా ప్రభా నీ సత్యాన్ని ప్రకటించాలంటే ప్రభా మాకు ధైర్యం కావాలా ప్రభా దేవాయ ప్రభావ మనం దేనికి సిగ్గుపడకుండా ధైర్యంగా నుంచి చూడటమే ప్రభా అందుకే ప్రభా మాకు ధైర్యంగా ఉండలాగా ప్రభా నీ యొక్క పరిశుధాత్మక మాకు ఎల్లప్పుడూ నడిపింపు దైత్యమని ప్రార్థిస్తుంటండి దేవాయత్స ప్రభా ప్రతి ఆటంకములు అన్నింటిలో కూడా ప్రభావం మరి వాటిని అన్నింటినీ గతించుకోటి వేసి ప్రభావ ప్రభావం దేవాయిచు ప్రభా మరి రెండు కి స్టార్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేసినందుకు నీకు వందనాలు ప్రభా ఆ ఇంకా సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యంగా ఇచ్చింది ప్రభా అదే రీతిగా ప్రభా మరి చక్రవర్తి బ్రద ఫోదని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి తనకి కూడా ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యంగా ఇచ్చేయండి ప్రభా మరి ప్రతి విషయంలో కూడా వారికి మీరు దోడలి నడిపించే ప్రభా సాక్షిని నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు ప్రభా దేవా ప్రభా ప్రతి కుటుంబాన్ని నీ యొక్క కృపలో భద్రపరచుకోమంటున్నాను ప్రభా దేవా ప్రభా ప్రతి కుటుంబంలలో శాంతి సమాధానం ఐక్యత దాయించండి ప్రభా దేవాయచు ప్రభా చివ దినాలు కాబట్టి ప్రభా మరి ప్రతి కుటుంబంలో కూడా ప్రభా అందరి శాంతి సమాధానం ఐక్యతతో ఉండేలాగా సహాయపడడం అని ప్రార్థిష్టం తండ్రి దేవని యొక్క పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు నడిపింపు దయచేయమని ప్రార్థిష్టం ప్రభా దేవని యొక్క పనులు మేము నిఘ్నం తండ్రి నీ యొక్క సేవ మేము అనేకులకు మేము ప్రకటించాల తండ్రి దేవాయప్రభ మా పనులు చేసుకోవాలి ప్రభా మరి నీ యొక్క పని కూడా మేము చేయాలా ఆ విధంగా మమ్మల్ని నడిపించని ప్రభా దేవాన్ని నువ్వు ఎటు నడిపిస్తే మేము నువ్వు ఇచ్చిన పిలుపుని మేము పోగొట్టుకోకుండా ప్రభా అదే మేము భద్రపల్చుకోవాలండి దేవాయి సుప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి పిలుపుని కూడా ప్రభా మరి మేము భద్రపరచుకోవాలి ప్రభా మరి అనేకులకి సత్యని మేము ప్రకటించేయాలా దేవాయిచు మరి శివ కాబట్టి ప్రభా లోకం ఇక్కడ చూసిన అక్రమం చేత నిండిపోయింది కాబట్టి ప్రభా మరి ప్రతి బిడ్డను కూడా ప్రభ ఎంతమంది అయితే పట్ల కనికరించండి దయ చూపించని అదే రీతిగా ప్రభా లక్ష నలభై నాలుగు వేల మంది రెండు ముంపులలో ఎవరైతే ఉన్నారో ప్రభా మరి మీరే గాలమించడం బయటికి లాక్కరమని ప్రార్థిస్తుంటండి దేవాయ సుప్రభ మరి మీరే సాయపడమని ప్రార్థించండి దేవాయ సుప్రభ మరి ఎక్కడికి వెళ్ళినా ప్రభాని యొక్క దూతల్ని మాకు కాపదలకు దయచేసి ప్రభావ మరి ప్రతి బిడ్డని కూడా యొక్క కూపలు భద్రపరుచుకుని ప్రతి దీవించని ప్రభా ఆశంసి ఇంపండి దేవాయ సు ప్రతి ప్రాంతంలో సమాధానం కలగాల ప్రభా దేవాయసు ప్రభా మరి ఎంత మంది బ్రదర్స్ అయితే వెళ్తున్నారు ప్రభావం ప్రభా దేవాయ సుప్రభా వాళ్ళ వాళ్ళు అడుగు ప్రతి స్థలంలో కూడా ప్రభావ చీకటి శక్తులు పారిపోవాల్సిందే ప్రభా మరి వాళ్ళు ఎక్కడైతే సువాతి ప్రకటింప చేస్తున్నారో ప్రభా అక్కడ అనేక మనుషులు మారు మంచి పొందాలి ప్రభా రక్షణకి రావాలా దేవాయత్తు ప్రభ ప్రతి బిడ గుడు నువ్వే నిజమైన దేవుడు వాళ్ళు ఒప్పుకోవాలి తండ్రి దేవాయత్స ప్రభ వారికి బాధ వేదన దుఃఖాన్ని కూడా మీరు తీసివేసి ప్రభా వాళ్ళని అందరినీ రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయత్ ప్రభ ఏ ఆత్మ నశించిపోకుండా ప్రభా ప్రతి ఆత్మని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాయ ప్రభ మీరే కాపాడండి ప్రభా లేక ప్రతి బిడంగుడు ప్రభా అందరినీ రాకడికి సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నాకాల సమయంలోనైనా నీవు గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు అటు సత్యాన్ని ఆయన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి మరి అంతేకాదు నా ప్రభు మీ సేవకులన తండ్రి బోధించినప్పుడు నా మంచి మర్మాలను తండ్రి వాళ్ళ నుంచి నేను ఆయన వాళ్ళ నుంచి నాయన మా కనపరుచున్నాయన మరిన తండ్రి అటు జ్ఞానాన్ని వారికి నాయనస్తున్నది మీకు అందనాలు అయ్యా ఈ సేవ విషయంలోనైనా మరి నండి ఆపుకున్న ప్రభుత్వా నేను ఎలా బోధించాలయన నాకు నేర్పించు మరి నా తండీ మీటింగ్ అయినా ప్రతి రోజు నాయన పాల్గొనడానికి నాయన కృప నాకు తోడుగా ఉంచండి అయ్యా చెప్పబడిన వాక్యం నచ్చండి అయినా నిజంగా నచ్చండి అయినా ఎవరు అధైర్యపడకుండా నాయన ధైర్యంతో నచ్చండి నాయన ముందుకు సాగటానికి నచ్చండి నాయన నీ కృపకు తోడుగా ఉంచం అంతేకాదు నా కృప అయా మరిన్ని దాసులు నాయనా మరి నా తండ్రి రేపు వెళ్చున్నైనా ఆ యొక్క నాయన నా తండ్రి స్వార్థ మీరు కార్యం జరిపించండి వారి పట్ల తోడుగా ఉంచండి ఉండండి నాయన మరి నా తండ్రి అయ్యా వెళ్చున్న వారు నా ప్రభావ అయా నాయన ఆ యొక్క నా తండ్రి నీ యొక్క మాటలు చెప్పుచున్నప్పుడు నాయన వారిలో మీరు ఉండి నాయన అయా జ్ఞానాన్ని బుద్ధిని ఆయన వారికి మీరు ప్రసాదించండి అయ్యా నాయన ఆ ఆత్మలు నాయన ఏవైతే నాయన ఆత్మల భారమై వెలుచున్నారు వారి పట్ల నువ్వు తోడుగా ఉండండి సహాయం చేయండి అయ్యా ఎంతో ప్రయాసంతో ఈ యొక్క శావన ప్రభ వారు చేస్తున్నప్పుడు నండి అనేకులు నాయన రక్షించబడటానికి నాయన తండ్రి వారికి మీరు తోడుగా ఉండండి అయ్యా ముందుగా నాయన వారి కంటే ముందుగా మీరు వెళ్ళి నాయన వారితో మాట్లాడండి సమాధానము నాయన మీరు కలిగి చేయండి అయ్యా నాయన మరి అంతేకాదు నాయన నువ్వు నిజముగా నత్తండి సత్యదేవుడిని నాయన వారు నాయన గుర్తిరకు నత్తండి రాళ్లకు రప్పలకు నాయన మొక్కుతూ ఉన్నారు నిజి దేవుడు నీవన్నత్తండి వాళ్ళని ఆయన గుర్తిరగటానికి నాయన వారికి ఎలా బోధించాలో కూడా నాయన ఇంకా నాయన పనులకు జ్ఞానాన్ని నాయన వారికి నాయన మీరు అనుగ్రహించండి అయ్యా నిజంగా నాయన నీ నేను జీవిస్తానని చెప్పిన ఆయన నా జీవితంలో చేసిన మేళ్ళు కార్యము బట్టినైనా నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నానయ్యా దృష్టి నాయన నాలో ఉండకూడదు నా అపవాది ధరాత్ అందకార శక్తులు నాయన నా నుంచి దూరపొచ్చు లోకంలోనికి మళ్ళీ నన్ను త్రుటిల్లు కుంది ఆయన అయ్యా నీ కాపు తోడుగా ఉంచు నాయన ఇదే రీతిగా నీ ప్రార్థన నా జీవితాన్ని కొనసాగించాలయ్యా నీ ఆత్మీయ ఆహారం నా తండ్రి నేను భూజించాలి అవునయ్యా నేను నిజముగా నాయన నా తండ్రి వాక్యం చదవకపోతే నాయన మనసులో ఏదో రీతిగా ఏదో ఒక తలంతు నాయన నాలో కలిగిస్తూ నాయన నాయన నాయన చదువు చదువు అనే ఆలోచన పుట్టిస్తున్నందుకు నీ పొంద నీ జ్ఞానం ఉన్న తండీ చదువు చిన్నప్పుడు నాయన అర్థం చేసుకుని నాయన జ్ఞానము నాకు దయచేయండి మరి అంతేకాదు అయ్యా ఈ నాయన నాయన ఈ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొన్న వారు అందరి పట్ల కూడా నాయన ఆ జ్ఞానం ఉన్న తండీ మీరు నాయన అనుగ్రహించండి నాయన మా పట్ల మా జీవితాల్లో నాయనను చేస్తున్న మేళ్ళు కార్యములు పట్టిన మీకు అన్న లేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను అయ్యా నేను మరి ప్రైవేట్ మీటింగ్ లో నైనా పాల్గొన్న వారిని కూడా దీవించండి పాల్గొన్న వారిని దీవించి ఆశీర్వదించమని నత్తండి మరి నత్తండి మరి ఈ కొద్ది స్థితులనికే సమర్పించుకుంటూ నేను నజర కూడా ప్రార్థన చేసి పనుకుని ఉన్నామ్మ పర్లే కృప శాంతి సమాధానం మన గురువు సమాధానం ఎల్లకాలం మనకు తోడుండుగా కాక ఆమెన్